భగవత్పాదుల వారు వర్తమానంలో ఆనందమయ కోశము దాని గురించి వివరిస్తూ ఉన్నారు ఆనంద ప్రతిబింబచుంబితను వృత్తిస్తమోజృంభిత స్యాద ఆనందమయ ప్రియాదిగ స్వేష్టార్థలాభోదయ పుణ్యస్భవే విభాతికృతి నామానందరూపస్వయం సర్వనందతి సాధుతను బ్రహ్మాత్ర ప్రయత్నం వినా పంచోశాలలో చిట్టచివరిది ఆనందమయకోశం ఆత్మలోని పరమానందానికి ప్రతిబింబమైన ఈ ఆనందమయకోశం కూడా అజ్ఞానం నుండి జనించిందే సుఖప్రేయస్సులు దీని లక్షణాలు ఎవరికైనా ఇష్టమైన వస్తువు లభించినప్పుడు తాత్కాలికంగా ఈ ఆనందమయ కోసం అనుభవానికి వస్తుంది పుణ్యకార్యాల ఫలంగా దీనిని అనుభూతి చెందవచ్చు మహాత్మలకు దీని అనుభూతి అప్రయత్నంగానే కలుగుతుంది ఆనందమయ కోశుషుప్తౌ స్ఫూర్తిరుత్కట స్వప్నజాగరయోరీషదిష్ట సందర్శనాదిన గాఢనిద్ర సుషుప్తిలో మాత్రమే దీని అనుభూతి సంపూర్ణంగాను స్వప్నజాగ్రదావస్థలలో ఇష్టవస్తు ప్రాప్తి మొదలైన అనుభవాల వల్ల దీని అనుభూతి అసంపూర్ణంగానూ ఉంటుంది నైవాయమానందమయపరాత్మా సోపాధిక ప్రాప్తృతేర్వికారా కార్యత్వేతో క్రియా వికార సమాహిత్యాత్ ఈ ఆనందమయకోశం కూడా ఆత్మ కానేరదు ఎందువలనంటే ఇది మిగిలిన కోశాలలో ఇమిడి ఉంది మార్పు చెందే ప్రవృత్తి కలది పూర్వకర్మ ఫలాలను బట్టి ప్రకృతి యొక్క పరిణామం వల్ల ఏర్పడింది పంచానామపి కోశానా నిషేధే యుక్తితృతే తిషేధావతి సాక్షి బోధరూపోవశిష్యతే శృతివాక్యాలను అనుసరిస్తూ ఐదు కోశాలను అధిగమించినప్పుడు పరమోచ్చితిలో ఉన్న సాక్షిమాత్రమైన పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది ఈ స్థితికి చేరిన జీవాత్మ సమాధి స్థితి పొందిందని ఆ అనుభూతిని అపరోక్షానుభూతి అని అంటారు యోయమాత్మా స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ అవస్థాయ సాక్షీసర్వికారో నిరంజన సదానంద విజ్ఞేయ స్వాత్మ విపశ్చిత స్వయం ప్రకాశమైన ఆత్మా పంచకోశాలకు భిన్నమై అవస్థా త్రయానికి సాక్షి సాక్షిమాత్రమై నిర్వికారమై అంటే ఎల్లప్పుడూ మారనిదై నిరంజనమై అంటే అవిద్యా సంపర్కము లేక పవిత్రమైనదై సర్వదా ఆనందస్వరూపమై పిరాజిల్లుతుంటుంది తత్వజ్ఞాని తానే ఆత్మనని తెలుసుకుంటాడు శిష్య ఉవాచ వారు చెప్పిన విషయాన్ని విని శిష్యుడు అడుగుతూ ఉన్నాడు స్వరూప విషయకమగు ప్రశ్న శిష్య ఉవాచ మిథ్యాత్వ నిషిద్ధు కోసేష్వేషు పంచసు సర్వాం వినా పశ్యామ్యత్ర హే గురో విజ్ఞేయం కిము వస్త్వస్తి స్వాత్మనాత్మవిపశ్చిత శిష్యుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ఐదు కోశాలను నిషేధించగా అంటే ఆత్మ కాదని వదిలివేయగా నాకు శూన్యం తప్ప ఇంకేమీ గోచరించటం లేదు అలాంటప్పుడు నా సస్వరూపం ఎలా తెలుస్తుంది శ్రీ గురువాచ గురువుగారు అంటున్నారు శంకర భగవత్పాదుల వారు చెబుతూ ఉన్నారు సత్యముక్తం తయ విద్వన్పునోసి విచారణే అహమాది వికారాస్ తదభావమప్యను సర్వే యేనానుభూయన్ స్వయం నానుభూయతే తమాత్మానం వేదితారం విద్ధి బుద్ధ్యా గురువుగారు చెబుతూ ఉన్నారు లెస్స పలికితివి ఓ పండితుడా నీవు నిజంగా తెలివి గలవాడివి దేనివల్ల జాగరూక స్థితిలో మనోబుద్ధి అహంకారాది ఉపాధులు కలుగుతున్నాయో దేని ప్రభావం వల్ల సుషప్తవస్థలో వాటిని పూర్తిగా మర్చిపోతున్నాము దేనినైతే మనం ఇంద్రియ జ్ఞానంతో తెలుసుకోలేము ఆ వస్తువునే ఆత్మ అని గ్రహించు తత్సాక్షికం భవే తేనానుభూయతే కశాప్యననుభూతార్థే సాక్షిత్వం నోప్యతే ఒక వస్తువు యొక్క ఉనికిని ఇంద్రియాల ద్వారా ఒకరు అనుభూతి చెందినప్పుడు వారు ఆ వస్తువుకు సాక్షులవుతారు ఇలా అనుభూతి చెందేవారు లేనప్పుడు ఆ సాక్షిత్వం కూడా లేనట్టే కదా అసౌ స్వసాక్షికో భావో యతస్వేనా అనుభూయతే పరం స్వయం సాక్షాత్ ప్రత్యేక ఆత్మా నచేతర సకల చరాచర సృష్టి అంతా ఆత్మస్వరూపమే కాబట్టి ఆత్మను అనుభూతి చెందేందుకు వేరే ఎవరుంటారు ఆత్మ తనను తానే అనుభూతి చెందుతోంది కాబట్టి ఆత్మను స్వసంవేద్యం అంటారు జాగ్రత్స్వప్నసుఫుతరం ఎోసౌ సంబృంభ సముజృంభతే ప్రజక్రూపతయా సదాహమహమి స్ఫురన్నైకద నానా విభాగిన ఇమాన్ పశ్యన్నహం ధీముఖా నిత్యానంద నిత్యానందచిదాత్మనా స్ఫురతి తం విద్ది స్వమేతృది జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థల్లోనూ చైతన్య రూపంలో స్ఫురిస్తూ అంతరంగంలో నేను నేను అనే భావనను అవిచ్ఛిన్నంగా కలగజేస్తూ మనోబుద్ధ్యహంకారాల వివిధ రూపాలను సాక్షిమాత్రంగా వీక్షిస్తూ సత్ సత్యం చిత్ జ్ఞానం ఆనంద సంతోషం సచిత్ ఆనంద రూపాలలో తనను తానే వ్యక్తపరుచుకుంటూ నీ హృదయంలో నివాసం ఉండేదే ఆత్మా అని గ్రహించు ఘటోద కేబింబతమర్కబింబమాలోక్యమూఢోరేవ్య తిదాభాసముపాతి సంస్థం భ్రాంత్యాహమిత్యవ జడోభిమన్యతే కొండలోని నీటిలో ప్రతిబింబించిన సూర్యుణ్ణి చూసి అదే సూర్యగోళం అనుకునేవాడు అవివేకి జీవాత్మల్లోని బుద్ధి పరమాత్మ ప్రతిబింబమే అయినా అది ఉపాధి సహితంగా ఉంటుంది కదా అందువలన అందువల్ల ఆ బుద్ధినే పరబ్రహ్మనుకోవటం మూఢత్తు ఘటం జలం తద్గతమర్కబింబం విహాయ వినిరీక్ష్యర్క తటస్థేత స్వయం ప్రకాశో విదుషాయ వివేకవంతుడు ఆ కుండని నీటిని ప్రతిబింబాన్ని ప్రకాశింపచేసేది స్వయంభాసకమైన సూర్యగోళం అని అంతే అంతేకాక ఆ సూర్యుడు వాటి మీద ఏమాత్రం ఆధారపడి లేడని గ్రహిస్తాడు దేహం ధియం చిత్ప్రతిబింబమే విసృజ్య బుద్ధ నిహితం గుహాయాం ద్రష్టారమానమండోధం సర్వ్రకాశం సదసద్విలక్షణం నిత్యం విభు సర్వతం సుసూక్ష్మంతర్బి శూన్యమనయమాత్మన విజ్ఞాయ సమ్య నిజ రమేతమాన్విపామా విరజో విమృత విశోక ఆనందఘనో విపశ్చిత్ స్వయం కుతిన్న బిభేతి క్చిత్ న్యోస్తి పంధవముక్ర్వి స్వతథ స్వతత్వావగమం ముక్షోహ కుండ వంటి స్థూల శరీరాన్ని జలము వంటి సూక్ష్మశరీరాన్ని బింబ్రతిబింబమైన బుద్ధిని వదిలి హృదయాంతరాళంలో అఖండ జ్ఞానస్వరూపంతో ప్రకాశించే సూర్యుడు పరమాత్మను తెలుసుకోవాలి ఆ పరమాత్మ శాశ్వతుడు సర్వగతుడు అంటే అన్నింటిలోనూ కలడు అత్యంత సూక్ష్మస్వరూపుడు చరాచర సృష్టికి సాక్షిమాత్రుడు ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందినవాడు పాపరహితుడై రజస్తమోగుణ శూన్యుడై శోక మోహాల్ని పోగొట్టుకొని మృత్యువును సైతం జయించి ఆనందస్వరూపుడవుతాడు బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం భవమోక్షనానందం బ్రహ్మ సంపద్యతే బుధై పరమానందస్వరూపుడు అద్వితీయుడు అయిన పరమాత్మతో సాధకుడు తన ఏకత్వాన్ని అనుభూతి చెందినప్పుడే సంసారబంధాల నుండి విముక్తుడై బ్రహ్మానందాన్ని పొందుతాడు బ్రహ్మభూతస్థు సంసృత్యై విద్వార్తతేనః విజ్ఞాతవ్యమత సమ్యక్ బ్రహ్మాభిన్నత్వమాత్మన సాధకుడు బ్రహ్మసాక్షాత్కారం వల్లనే జనన మరణ సంసార చక్రం నుండి విముక్తుడై మళ్ళీ దానిలో చిక్కుకోకుండా ఉండగలడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విశుద్ధం పరం స్వతశసిద్ధం నిత్యానందైకరసం ప్రజగ నిరంతరం జయతి సత్యస్వరూపుడు జ్ఞానస్వరూపుడు ఆనంద స్వరూపుడు అనంతుడు పరమ పవిత్రుడు సర్వోన్నతుడు స్వయంభు తన జన్మకు వేరే కారణం లేనివాడు శాశ్వతుడు అంతర్భాహ్యరహితుడు అంటే లోపల బయట మొదలైన తేడాలు లేనివాడు నిరంతరం విజయుడు అయిన పరబ్రహ్మ జీవుని కంటే వేరు కాదు శంకర భగవత్పాదుల వారు బ్రహ్మమునకు జగత్తునకు ఏకత్వాన్ని గురించి వివరిస్తూ సదిదం పరమాద్వైతం స్వస్మాదన్యస్య వస్తునోభవాదస్తికి సమ్యక్ పరమాధతత్వబోధ పరమాద్వైతం అన్న స్థితికి చేరినప్పుడు సృష్టి మొత్తం పరబ్రహ్మస్వరూపంలాగా కనిపిస్తుంది బ్రహ్మేతర వస్తువు గోచరించదు ఇది జీవన్ముక్తస్థితి యదిదం సకలం విశ్వం నానారూపం ప్రతీతమజ్ఞానా బ్రహ్మైవ ప్రత్యశేషావన దోషం అజ్ఞానం వల్లే విశ్వం వివిధ రూపాల్లో కనిపిస్తుంది జ్ఞానోదయం అయిన తరువాత బ్రహ్మేతర పదార్థం గోచరించక మానవ మేధస్సు యొక్క పరిధికి ఆవల ఉన్న బ్రహ్మ పదార్థమే వివిధ రూపాలు దాల్చినట్లుగా అర్థమవుతుంది మృత్కార్యభూతోపి మృదో నభిన్న కుంభోస్తి సర్వత్రు మృత్స్వరూపాత్ న కుంభరూపం పృథగస్థికుంభ కుతో మృషాకల్పితనామమాత్ర మట్టితో చేయబడిన కుండలోని ఏ భాగమైనా రూపాంతరం చెందిన మట్టి తప్ప వేరే ఏమీ కాదు పేరుకు అది కుండ కానీ అది చేయబడిన మూల పదార్థం మట్టే అలాగే చరాచర ప్రపంచంలోని విభిన్న రూపాలన్నీ పరమాత్మే కెనా మృద్భిన్నతూపే అతో ఘటకల్పిత మోహాన్ మృదేవస్యం పరమాధభూతం కుండ యొక్క లోపలితత్వం మట్టికాక వేరొకటని ఎవరూ నిరూపించలేరు కుండలా కనిపించే బాహ్యస్వరూపం మానవ కల్పితమే అంటే మనిషి చేత కదా అలాగే దృశ్యమాన ప్రపంచం పరమాత్మే అయినా మాయాకల్పిత అజ్ఞానం వల్ల వేరుగా కనపడుతుంది సద్బ్రహ్మ కార్యం సకలం సదేవం సన్మాత్రమేతన్న తోన్యదస్తి అస్తితిక్తి న్యమోహో వినిర్గతో నిద్రతవత్ ప్రజల్ప సకల సృష్టికి సత్స్వరూపుడైన బ్రహ్మే కారణం కనుక ఆ సృష్టి పరబ్రహ్మ కంటే వేరిని పలకటం అజ్ఞానం అలా పలకటాన్ని మంచి నిద్రలో స్పృహ లేకుండా ఉన్నప్పుడు చేసే పలవరింతలతో పోల్చవచ్చు అవి కలవరింతల్లాంటివి బ్రహ్మే వేదం విశ్వమివ వాణీ శ్రౌతి బ్రూతే అథర్వనిష్టా వరిష్ట తస్మాదేత్రహ్మమాత్రం హి విశ్వధిష్టానా భిన్నత రోపిత అథర్వణవేదం ప్రకారం ఈ విశ్వం ్రహ్మం వేరుకావు బ్రహ్మమే ఈ విశ్వానికి ఆధారం ఆధారం లేకుండా ఏ వస్తువు నిలవనట్లే బ్రహ్మం అనే ఆధారం లేకపోతే ఈ సృష్టికి ఉనికి లేదు సత్యం యది సగదే తదాత్మనా నత్వ నిర్నిగమా ప్రమాణత స్యానై తత్రయం సాధుహితం మహాత్మన అద్వైత జ్ఞానం ప్రకారం పరబ్రహ్మం అద్వితీయమైనది అంటే రెండు కాక ఒకటే అయినది మరియు శాశ్వతమైనది కానీ ఆ పరబ్రహ్మాంశమైన ఈ దృశ్యమాన ప్రపంచం క్షణక్షణము మారుతూ ఉంటుంది ఇది మనకు అనుభవమే ఈ ప్రపంచమే మనకు కనిపిస్తున్న స్థితిలో అనుభవం అవుతున్న స్థితిలో ఇదే పరమాత్మ ఇదే శాశ్వతం అని అనుకుంటే అప్పుడు అద్వితీయం శాశ్వతం వస్తువులు ఒకటి కాక రెండవుతాయి కాబట్టి అద్వైత జ్ఞానం ప్రకారమైన మన అనుభవం ప్రకారమైన ఈ దుశ్యమాన ప్రపంచమే పరబ్రహ్మం కాజాలదు దీని వెనుక ఉన్న పరబ్రహ్మమే అద్వితీయుడు శాశ్వతుడు మహాత్మల అభిప్రాయం ప్రకారం కూడా అశాశ్వతమైన ఈ ప్రపంచం పరమేశ్వరుడు కాజాలడు ఈశ్వరో వస్తు తత్వజ్ఞో నేవస్థిత నమత్స్థాని భూతానీత్యవమేవక్లపత్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ భావాన్నే సమర్థించాడు ఇంద్రియగోచరమైన ఈ భూతజాలానికి ఆధారం నేనే కానీ నేను ఆ భూతాలలో లేను అవినాలో లేవు యది సత్యం భవద్విశ్వం సుషుప్తా ఉపలభ్యత ఎన్నోపలభ్యతే కిచిదతో అసత్స్వప్నవృ ఈ ప్రపంచమే కనుక నిజమైతే సుషుప్తి అవస్థలో కూడా మనం దాన్ని అనుభూతి చెందాలి అలా జరగటం లేదు కనుక ఈ ప్రపంచం నిజం కాదు కల్పితం అత పృథజ్ఞాస్తి జగత్పరాత్మన పృథక్ ప్రతీతిస్తు మృషా గుణాదివత్ ఆరోపిత్యాస్తిమర్థవత్త అధిష్టానమాతి తథ్రమేణ ఈ ప్రపంచానికి ఆధారం పరమాత్మ కాబట్టి పరమాత్మ కంటే ఈ ప్రపంచాన్ని వేరుగా దర్శించటం అనేది భ్రాంతి వల్లే జరుగుతుంది ఆధారభూతమైన బ్రహ్మం మీద మాయాకల్పితమైన ఈ దృశ్యమాన ప్రపంచం ఆరోపించబడింది భ్రాంత భ్రమత ప్రతీతం బ్రహ్మైవ త్రజతం హి సుక్తి ఇదం తయో బ్రహ్మ సదైవ రూప్యతే ోపితం బ్రహ్మణి నామమాత్రం భ్రాంతిలో ఉన్న మానవునికి కనపడేది పరబ్రహ్మమే కాని వేరు కాదు వెండి వస్తువు ముత్యంలా కనిపించినట్లు పరబ్రహ్మమే ప్రపంచంలాగా కనిపిస్తున్నది